రాయణం నమస్కృత్య నరచైవ నరోం దీం సరస్వతీ వ్యాసంతతో జయముదీరే మాత్ర స్పర్శాస్ కౌన్ేయశీతోష్ణసుఖదుదా ఆగమాపాయనో నిత్యాస్తితిక్షస్వారత తితిక్షాయోగము తితిక్షామృతోపనిషత్ ఈ రెండు శ్లోకాలు చాలా విడ్డూరమైన శ్లోకాలు చాలా విలువైన శ్లోకాలు జీవితాన్ని ఒక విలక్షణమైన తీరులో విశ్లేషణ చేసే ప్రక్రియ మామూలుగా ఇప్పుడు మనం చేసి విచారం ఏదైతే గలదో ఇది లోకపు తీరుకు అనుకూలంగా ఉండదు లోకల్లో సుఖసుఖాల గురించి ఏ రకమైన వ్యవస్థ ఉంటుందో వాల్యూస్ ఎలా ఉంటాయో వాటికి విరుద్ధంగా ఉంటుందో మనం చెప్పుకునే పాఠం తర్వాత దీన్ని జీవితంలో విశ్లేషించటం అన్వేష కూడా కొంచెం కఠినమైన విషయం అంత సరళంగా పాఠం చెప్పినంత తేలిగ్గా అన్వయించటం కష్టం పాఠం చెప్పడం తేలిక అన్వయించడం దగ్గరికి వచ్చేప్పుడు కఠినే ఉంటుంది బట్ సుఖదుఖములకు ఇది కాకుండా ఇంకొక ఉపాయం ఉన్నది అని ఎవడైనా అనుకుని మరో ఉపాయం వెంటబడితే అది కేవలము అజ్ఞానము తప్ప మరే కాదు తరతీ శోకం ఆత్మవిత్ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మీరు శోకం నుంచి బయటపడాలి కానీ లేకపోతే శోకం నుంచి బయటపడే ఉపాయం లేదు అసలు తర్వాత మీరు అనొచ్చు ఇప్పుడు శోకం ఏమొచ్చింది అంత బాగానే ఉంది గడుపును బోయినోదీ చేసాము విశ్రాంతి తీసుకుంటున్నాము కొలసగానే ఉన్నాము ఇప్పుడు ఈ దుఃఖము ఈ శోకము ఎందుకు ఈ మాటలో అని మీరు అనొచ్చు దుఃఖము అంటే స్థూలంగా ఉండి దుఃఖం ఉంటుంది సూక్ష్మంగా కూడా దుఃఖం ఉంటుంది జీవితాల్లో మానవుల జీవితాల్లో దుఃఖము నిండి ఉంటుంది అదేదో పెసిమిస్టిక్ స్టేట్మెంట్ కాదు అది అనుభవంతో కూడిన మాట ఎందుకంటే దీనికి నేను దుఃఖం అంటే మామూలుగా ఎవరిలో పోయి వెక్కి వెక్కి ఏడిస్తేనే దుఃఖం అనేం అయితే డబ్బు సంచి కొట్టేస్తే మనస్సులో దుఃఖాన్ని పొందుతున్నాం అదే దుఃఖం అని కాదు అవి ఎలాగో దుఃఖాలే అవి కొంచెం గ్రాస్గా ఉండే దుఃఖాలు కానీ సటిల్గా కూడా చాలా సూక్ష్మంగా కూడా మన హృదయాల్లో దుఃఖం ఉంటుంది ఇప్పుడు బెంగ భవిష్యత్తు గురించిన చింత గతాన్నించి వచ్చేటువంటి దోషిత్వ భావన అంటారు అపరాధ భావన నేను అపరాధం చేశాను పొరపాటు చేశాను అనే సెన్స్ ఆఫ్ గిల్ట్ తర్వాత వాళ్ళెవరూ నాకు అపకారం చేశారు అనే సెన్స్ ఆఫ్ హార్ట్ ఇవన్నీ దుఃఖంలోకే వస్తాయి ఇంకా మౌలికంగా చెప్తే మీరు ఆలోచించండి మీరు సుఖాన్వేషణ చేస్తున్నారా లేదా చేస్తున్నారా అయితే మీరు దుఃఖంలో ఉన్నట్టే ఎందుకంటే మీరు దుఃఖంలో లేకపోతే సుఖాన్వేషణ ఎందుకు చేయడం సుఖము దుఃఖ ప్రతియోగి దుఃఖానికి విరోధ ఆపోజిట్ మీరు దుఃఖంలో లేకపోతే సుఖాన్వేషణ చేయరు మీరు సుఖాన్ని అన్వేషిస్తున్నారు అంటేనే అదే అదే అదే దట్ ఇండికేట్స్ దట్ యు ఆర్ ఇన్ పెయిన్ ది ఫ్యాక్ట్ ఆఫ్ యువర్ సీకింగ్ ప్రెషర్ షోస్ దట్ యు ఆర్ ఇన్ పెయిన్ లేకపోతే ప్రెషర్ని సీక్ చేయాలనే ఈ ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుంది ఒక ప్రెషర్లో ఉన్నాం మనం ద రీజ్ ప్రెషర్ ఎది టు సీక్ ప్రెషర్ సుఖాన్ని అన్వేషించేటువంటి ఒత్తిడి మానసికమైన ఒత్తిడిలో మనిషి ఉంటాడు మీరు రోడ్డు మీదకి వెళ్ళి చూడండి ప్రతివాడు ఎంత టెన్షన్లో ఉన్నాడో ఎంత హడావిడిగా ఉన్నాడో ఫుట్పాత్ మీద నిలబడి చూడండి ఎవ్రీబడి ఈ సో వెనకాల నుంచి ఎవరో తనుముకు వస్తున్నట్టుగా వెళ్తూ ఉంటాడు ఏమిటో ధరిద్దామని వాట్ ఈస్ దట్ హీస్ గోయింగ్ టు హెచ్ వాట్ రిమైన్స్ ఏది అచీవ్ చేసినా అలా అశాశ్వతంగా జారిపోయిదే దేనికోసం అంత పరుగులు అంటే ఒక ప్రెషర్ ఉంది ఏమిటా ప్రెషర్ అంటే సుఖాన్ని అన్వేషించాలి ఆ సుఖం అనేది ఒకప్పుడు ధనం కావచ్చు ఇంకొప్పుడు అధికారం కావచ్చు అనేక రూపాలుగా ఒకప్పుడు టెంపుల్కి వెళ్దామనే కంగారు ఒకప్పుడు తీర్థయాత్ర కంగారు ఎందుకో వాట్ ఫర్ సుఖాన్వేషణ ఎందుకు ఈ సుఖాన్ని అన్వేషించాలి మానవుడు అంటే సుఖాన్వేషణ చేస్తున్నాడు అంటే హీజ్ ఇన్ పెయిన్ కాబట్టి ఇది చాలా మౌలికమైన దుఃఖ నిరూపణం భగవాన్ బుద్ధుడు అలా దాన్ని వ్యాఖ్యానం చేశాడు ఏ ఏ సుఖాన్వేషణ చేయకుండా మీరు హాయిగా కూర్చున్నారంటే యు ఆర్ నాట్ ఇన్ పెయిన్ అని అర్థం కాబట్టి మనం జీవితంలో ఈ దుఃఖము అనేది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది మరైతే సుఖం అంటే ఇట్ ఈజ్ ఏ గ్యాప్ బిట్వీన్ టూ పెయిన్స్ అదే సుఖం ఒక పెయిన్ ఇట్ కమ్స్ టు ఎండ్ అండ్ న్యూ పెయిన్ స్టార్ట్స్ లేటర్ మధ్యలో ఉన్నది ప్లెషర్ మధ్యలో ఉన్నది సుఖము కామన్ ఏమిటి వాట్ ఈస్ కామన్ డిజైర్ డిజైర్ ఈజ్ మెమొరీ ఆఫ్ ప్లెషర్ అంటే అంతకుముందు అనుభవించిన ఒకనొక సుఖానుభవము అది గుర్తుకు తెచ్చుకుంటే దాన్ని ఒక డిజైర్ పుడుతుంది మళ్ళీ అలాంటిది కావాలి అని అదే కావాలి లేకపోతే అలాంటిది కావాలి భయం ఏమిటి భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు వాట్ ఈస్ దాట్ మెమరీ ఆఫ్ పెయిన్ అంతకుముందు కలిగిన దుఃఖానుభవాన్ని నెమరు వేసుకుని గుర్తుకు తెచ్చుకుని గుర్తు వస్తుంది మీరు తెచ్చుకోక అది అది గుర్తుకొచ్చినప్పుడు వెంటనే మళ్ళీ అదే కానీ అలాంటిది కానీ రిపీట్ అవుతుందేమో అనే అనే ఆలోచన అది భయం కాబట్టి మనిషిని కుదిపివేసేటువంటి ఎమోషన్స్ ఇవన్నీ కూడా మనిషి జీవితాన్ని చాలా బలంగా శాసించేటువంటి భావజాలం దీన్నంతని కూడా చాలా కేర్ఫుల్గా విశ్లేషణ చేసుకుని దాని నుంచి బయటపడి జ్ఞానం చేత బయటపడతారు దీని నుంచి అంతేగాని బాహ్య పరిస్థితులని మ్యానిపులేట్ చేసి మీరు బయటపడలేరు బాహ్య పరిస్థితుల్ని మ్యానిపులేట్ చేసి బయట బయటపడే మాట అయితే ఈ పాటికి అందరూ బయటపడిపోయి ఉండేవారు దుఃఖం నుంచి ఎవడూ ఎవడో ఆగిపో ఎవడో కొద్దిమంది అభాగ్యులు మినహాయిస్తే మీ అందరూ దుఃఖాల నుంచి బయటపడిపోయి మహానందంగా ఎంజాయ్ చేసిస్తూ ఉండేదాన్ని ఎందుకంటే ఎకనామిక్ డెవలప్మెంట్స్ వచ్చాయి సైంటిఫిక్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ వచ్చాయి సో ఏమిటి అభ్యంతరం దుఃఖాల నుంచి ఎప్పుడో బయటపడి పండుకోవాల్సింది మరి బయటపడిపోతున్నారా వాస్తు శాస్త్రం ఒకప్పుడు అసలు వాస్తు పేరే వినపడేది కాదు ఎక్కడ ఇప్పుడు ఒక గాడుపు కింద కొట్టేస్తుంది వాసుపు వాస్తు శాస్త్రం గాడుపు అంటే గాలి సో మరి అంతలా పాపులర్ అయిపోయింది వాస్తుశాస్త్రం జనులందరిలోనూ టెన్షన్ శుభయాలు తగ్గిపోయి బాగా ఆనందానుభూతిలో పడిపోవాలి వాటికి ఇంకా ఏమిటి ఆలస్యం జ్యోతిష్ శాస్త్రమే సుఖ పరిహారంగా చక్కటి ఉపాయం ఒకప్పుడు ఇప్పుడు ఇది థౌజండ్ పీపుల్కి ఎంతమంది డాక్టర్లు ఉన్నారు అన్నది ఒక హెల్త్ ఇండెక్స్ అంటారు అమెరికాలో థౌజండ్ పాపులేషన్కి టెన్ డాక్టర్స్ ఉంటే ఇండియాలో థౌజండ్ పాపులేషన్కి టూ డాక్టర్స్ ఉన్నారు బట్ థౌజండ్ పాపులేషన్కి జ్యోతిష్కులు మాత్రం పదిహేను మంది ఉన్నారు వాస్తువాళ్ళు పదిహేను మంది ఉన్నారు డాక్టర్లు ఇద్దరు ముగ్గురునే ఉన్నారు కానీ జ్యోతిష్కులకి వాస్తువాళ్ళకి లోట్లేదు చాలామంది ఉన్నారు సో మరి ఇంతమంది ఇప్పుడు డాక్టర్స్ యొక్క సంఖ్య పెరిగితే మరి హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవ్వాలి ఇంప్రూవ్ అవుతుంది కూడా మనం చూస్తూ ఉంటాము అదేవిధంగా మరి జ్యోతిష్కులు వాస్తు శాస్త్రజ్ఞులు పెరిగితే సమాజంలో దుఃఖానుభవం తగ్గిపోయి సుఖానుభవం లెవెల్స్ బాగా పెరిగిపోయి ఉండాలి వాటికి ఏమో అలా ఏం పెరుగుతున్నట్టే సూచనలు కనపడవు ఒకప్పుడు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే రివర్స్ కూడా కనపడుతూ ఉంటుంది ఎందుకులేండి ఇవన్నీ ఉరికే ఏదో ఒక ఛాదస్ంగా చెప్పడం కానీ తరతీ షోక శోక అజ్ఞానము ఒక తొలగించుకుని మీరు సుఖ శోకాన్ని బయటపడాలి కానీ ఇంక మరో ఉపాయమే లేదు కనుక ఈ విశ్లేషణ సో తితిక్షాయోగము తితిక్షను ఒక అమృతంగా సేవించటము కొంతమంది తితిక్ష ఉన్న వ్యక్తులను నేను ఎరుగుతాను పురుషులు కానీ స్త్రీలు కానీ వాళ్ళు జీవితంలో అనుభవించినటువంటి దుఃఖ పరంపర దాంట్లో వందోవంతు ఈనాడు ఆధునికులలో యంగ్ పీపుల్కి యంగర్ మిడిల్ ఏజ్ పీపుల్కి ఉన్నట్లయితే మోడర్న్ పీపుల్కి ఉన్నట్లయితే వందో వంతు ఆ ఆ దుఃఖంలో వందో వంతు ఉంటే వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సైకియాట్రిస్టులు తిరుగు తిరుగుతూ తిరిగేస్తూ చాలా గడబిడైపోతారు ఆ దుఃఖాల్లో వందో వంతు సో వెరాజ్ వాళ్ళు అంతటి మహా దుఃఖ పరంపరని అలాగా అలవోకగా సహించేసి అలా చెక్కు చేదరకుండా నిలిచిపోయారు దుఃఖాలన్నీ వాళ్ళని చెలింపజేయలేక అలా నెత్తిమించి వెళ్ళిపోయాయి అంతే దుఃఖం ఆ సహనంలో అతితిక్షాములు తితిక్షలో అంతటి శక్తి ఉన్నది మనో మనశ్శక్తి మనోబలం సో దాన్ని శ్రీకృష్ణుడు ఎంతో ప్రేమగా దాన్ని బోధించాడు తితిక్షస్వ భారత మనం చూస్తున్నాము శీతోష్ణ సుఖ శీతం ఉష్ణం సుఖం దుఃఖంచే ప్రయత్నంతి తర్వాత భాష్యం అథవా స్పృశ్యంతే స్పర్శా విషయా శబ్దాయ మాత్రీతోఖ దుఃఖదా అథవా ఇంతకుముందు షష్ఠీతత్పురుష చెప్పారు మాత్రా స్పర్శ అహం వ్యాకరణ స్టూడెంట్స్ మే నోట్ ఇట్ నోట్ అంటే కగితం మీద నా అభిప్రాయం కదా జస్ట్ మేక్ నోట్ ఆఫ్ ఇట్ ఇన్ ది మైండ్ షష్ఠీతత్పురుష మాత్రాణం స్పర్శా ఇంద్రియముల యొక్క స్పర్శలు అంటే ఇంద్రియములకు విషయములతోడి సంయోగములు అవి శీతోష్ణ సుఖ దుఃఖములను కలిగిస్తాయి అని చెప్పారు ఇప్పుడు అంటున్నారు అథవా అలా కాకపోతే ద్వంద్వ సమాసం చేసుకోకున్నారు మాత్రాస్పర్శా మాత్రాశ్చ స్పర్శాశ్చ మాత్రాస్పర్శా మాత్ర అంటే ఇంద్రియములు అని ఇంతకుముందు చెప్పడం అయిపోయింది అభి మీయంతేతి మాత్రా ఇంకా స్పర్శా అంటే స్పృశ్యంతే ఇది స్పర్శాహ దీన్ని కర్మార్థ వ్యుత్పత్తి అంటారు మాత్రాహనదానికి కరణార్థ వ్యుత్పత్తి చెప్పారు కరణ వ్యుత్పత్తి ఇప్పుడు కర్మ వ్యుత్పత్తి స్పృశింపబడేవి గనుక ఏమిటి అది కర్మ అవుతుంది స్పర్శ అనే క్రియలో సో స్పృశింపబడేవి గనుక ఈ విషయములకు స్పర్శ అని పేరు శబ్దము స్పృశింపబడుతుంది స్పృశింపబడమంటే ఇట్ ఇస్ కాంటాక్టెడ్ వైదీయర్ రూపము కాంటాక్టెడ్ బై ది ఐ ఐసైట్ గంధము కాంటాక్టెడ్ బై ది నోస్ సో ఆ విధంగా కాంటాక్ట్ చేయబడుతూ ఉంటాయి డే ఆఫ్టర్ డే ఆ విధంగా స్పృశింపబడుతూ ఉంటాయి కనుక స్పర్శాహ అంటే విషయా విషయములు ఏమిటి విషయములు శబ్దాదయ విషయం అంటే మీరు మామూలు ఏమంటే విషయాలు ఏమిటంటే అలాంటి విషయం అనుకున్నారు శబ్ద స్పర్శ నాకు వెళ్ళి డౌట్ వస్తూ ఉంటుంది విషయాలంటే ఏమిటరుకుంటున్నారు ఆ ఏమిటి విషయాలు ఏమిటో అంతా కులాస ఆ విషయాలు ఏం కాదు సో శబ్ద స్పర్శ రూప రసగంధ అవి విషయాలు ఈ ఇంద్రియములు మాత్రలు ఆ విషయములు స్పర్శలు కలిస్తే మాత్ర ఆ ఇంద్రియాలు స్పర్శలు విషయములు కలిసి శీత ఉష్ణ సుఖ దుఃఖములను ఇచ్చుచుండును అని అంటే చూడండి మీరు గమనించండి సృష్టిలో సుఖం కానీ దుఃఖం కానీ లేదు సృష్టిలో లేదు మీ ఇంద్రియము సృష్టిలో ఉండే విషయంతో స్పర్శ చేసినప్పుడు అప్పుడు మైండ్లో సె సెన్సెస్కి ఏమీ తెలియదు కన్ను కన్నుకి ఇది బాగుంది ఇది బాగులేదు అని అనే వివేకం కన్నుకు ఉండదు కన్ను విండో లాంటిది కన్ను ఇజ్ ఎజ్ ఎ విండో విండోకి ఏం తెలుస్తుంది అండి విండో వెనక నిలబడి తొంగి చూసి వాడికి తెలుస్తుంది కానీ విండోకి ఏం తెలుస్తుంది ఇప్పుడు రోడ్డు మీద ఏదో వెళ్తుంది అది శుభమా అశుభమా విండోకి ఏం తెలుస్తుంది విండో ఏమిటో చూపిస్తుంది మీకంతే ఆ విండో వెనక నిలబడి కత్తిని తొలగించి తొంగి చూస్తూ ఉంటాడు వాడికి వాడు లెక్క వేస్తాడు దాన్ని ఇది మంచి చెడు కాబట్టి కన్నుకి కూడా సుఖము దుఃఖము తెలియదు ఇప్పుడు సినిమా చూసారనుకోండి ఆ సినిమా బాగుంది అని బాగులేదని నిర్ణయించేది కన్నా కాదు కొన్ని బయట ఆ సినిమా మీద ఇంట్రెన్సిక్గా బాగున్న సినిమా బాగులేని సినిమా అని ముద్రించబడి అలాగే నిర్ధారితమై ఉందా లేదు అలా ఉంటే వాళ్ళు అసలు రిలీజే చేయరు బాగులేని సినిమా రిలీజ్ చేసి ఇదో ఇదో దండగ వ్యాపారం ఎవరు చేస్తాడు మరి ఎక్కడుంది బాగుంది బాగులేదు లేకపోతే సుఖము దుఃఖము ఎక్కడుంది ఇట్ ఈస్ ది రెస్పాన్స్ ఆఫ్ ది మైండ్ ఫర్ నాట్ ఫర్ ది ఈవెంట్ Not for the object outside, it is the response of the mind for the contact between the sensorgan and the object. Adi sukhamu dukkhamu, shuruṣṭi lo sukhamu dukkhamu levu. Indhukante shuruṣṭi parameshwaru ni chochin, parameshwaru lo sacchid ananda, satu chita ananda, lo bangaran ni chin nakla chochin nanukko ndai. ఆ నెక్లెస్లో బంగారం కొంత అభంగా బంగారం కానిది కొంత ఉంటుందా ఉండదు మొత్తం అంతా బంగారమే ఉంటుంది ఎందుకని బంగారం నుంచి వచ్చింది కనుక నెక్లెస్ మెలమెల పచ్చగా మెరుస్తూ ఉంటుందా లేకపోతే డల్గా ఉంటుందా మెరుస్తూనే ఉంటుంది ఎందుకంటే బంగారం నుంచి వచ్చింది కనుక బంగారం లక్షణం నెక్లెస్ని ఇలాగ ఇలా అంటే విరిగిపోతుందా సాగుతుందా సాగుతుంది ఎందుకని బంగారం నుంచి వచ్చింది కనుక విరిగిపోవడానికి ఇదే జంతికి విరిగిపోయినట్టుగా ఏమి విరిగిపోదు ఎందుకని బంగారం నుంచి వచ్చింది కనుక కాబట్టి బంగారానికి ఏ లక్షణాలు ఉంటాయో అవన్నీ నెక్లెస్లోకి వచ్చేస్తాయి అవునండి అలాగే పరబ్రహ్మ నుంచి జగత్తు పుడితే పరబ్రహ్మ లక్షణాలన్నీ జగత్తులో ఉంటాయి పరబ్రహ్మ లక్షణాలు ఏమిటి మూడు సత చిత్తు ఆనంద రండి మీరు లేకపోతే క్లాస్ చెప్తున్నట్టుండదు అసలు కాబట్టి పరబ్రహ్మ లక్షణం సత చిత్తు ఆనంద అయితే జగత్తు పరబ్రహ్మ నుంచి పుట్టితే జగత్తులో ఏముండాలి సత చిత్ ఆనంద ఉండాలి సత్తికి విరుద్ధం మరణం డెత్ ఈజ్ ఆపోజిట్ టు సత్ మరి జగత్తులో మరణం ఉందా జగత్తులో మరణం లేదు మరి మరణం ఎక్కడుంది వీడి మనస్సులో ఉంది జగత్తులో మరణం లేదు వాట్ ఈస్ దేర్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ నాట్ డెత్ దానికి అవుట్ సైడ్ ఉన్నదానికి మెంటల్ రెస్పాన్స్ డెత్ మహాత్ములు డెత్ అనే దాన్ని అంగీకరించరు డెత్ వట్ యూ మీన్ బై డెత్ ఒక ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఆ ప్రాసెస్ ప్రకారంగా సో ఇప్పుడు వర్షపు నీరు పడింది ఇజ్ ఇట్ ఇట్ ఈస్ బర్త్ ఆ బిందు కింద పడింది ఇట్ ఈస్ బర్త్ అది ఇవాపరేట్ అయిపోయింది ఇట్ ఈస్ డెత్ డూ యూ కాల్ ఇట్ దట్ వే వీ డోంట్ కాల్ ఇట్ డెత్ తర్వాత చిత్రం ఏంటంటే కోడి పొద్దున్నే కోడి ఆదివారం ఆదివారం ఎక్కర్లేదు రోజు కూడా కోడిని నరికేసి బ్రేక్ఫాస్ట్లో తినేస్తూ ఉంటారు డూదే కాలు ఇట్ డెత్ డోన్ కాలు ఇట్ డెత్ ఇప్పుడు గోవుని హత్య చేశారు హత్య చేస్తే ఆ గోవుని హత్య చేసిన వాడిని చుట్టుపక్కల వాళ్ళు కొట్టారు కొడితే హాస్పిటలైజ్ అయ్యాడు ఇప్పుడు వీళ్ళు ఈ మీడియా వాళ్ళు ఏమంటున్నారంటే వాడు హాస్పిటలైజ్ అయ్యి కొట్టడం తప్పు అని వీళ్ళు హై హైప్ చేసేస్తున్నారు బాగా హడావిడే టీవీ నైన్ ఈ టీవీ ఇది అది చాలా హైప్ చేసేస్తున్నారు మంచిదే అలాగ కొట్టకూడదు అది హైప్ చే వార్తే మరి గోవుని సంహరించడం మాట ఏమిటి దాని వాడు ఎక్కడా అసలు ప్రసంగం ఎత్తాడు పది నిమిషాల వార్త చెప్తాడు దాంట్లో గో సంహరించిన సందర్భంగా అయిన ఘటన మాట ఎక్కడో అపాలజెటిక్గా విని వినపడినట్లుగా ముందో వెనుక ఓసారి అంటాడు వాట్ అబౌట్ కౌ సో కౌస్ డెత్ ఈస్ నాట్ డెత్ ఎట్ ఆల్ కాబట్టి బయట డెత్ అనేది ఏదీ లేదు బయట ఘటనలు ఉంటాయి ఘటనలు ప్రకృతి యొక్క ప్రవాహంలో ఘటనలు జరుగుతూ ఉంటాయి ఒక దేహంలో ప్రాణశక్తి ప్రకటమైంది కొంతకాలం ఆ తర్వాత ఇప్పుడు మామిడి చెట్టు ఉంటుంది ఓ కొమ్మ ఎండిపోతుంది ఎండిపోతే ఆ కొమ్మ చచ్చిపోయిందంటామా కొమ్మ ఎండిపోయిందంటామా కొమ్మ ఎండిపోయిందంటాం మనిషి శరీరము ఎండిపోయినప్పుడు చచ్చిపోయాడంటాం ఎందుకని ఇది కూడా ఎండిపోవడం కిందే కదా ఎండిపోయిందని అనొచ్చు కదా చచ్చిపోయిందని అండమేమి కాబట్టి దేర్ ఈజ్ నో డెత్ అవుట్ సైడ్ దేర్ ఈజ్ నో సుఖ దుఃఖ అవుట్ సైడ్ దేర్ ఈజ్ ఓన్లీ ఆనంద పెర్ఫెక్షన్ అవుట్ సైడ్ ఆనందం అంటే ఆనందం చుట్టూ వెళ్ళాడుతోందని కాదు పెర్ఫెక్షన్ ఆనందము నాకు సృష్టిలో సచ్చిదానందము ఆనందము సృష్టిలో పెర్ఫెక్షన్ రూపంగా ప్రకటమవుతుంది సృష్టిలో ప్రతీది పెర్ఫెక్టే సృష్టిలో సర్వము నాలెడ్జ్ చిత్ జడమేం లేదు జడము చైతన్యమునందు ప్రకాశిస్తూ ఉంటుంది సృష్టిలో మరణం అనేది నాశం అనేది ఏది లేదు అంతఃతే నాశమనే లేదు ఇప్పుడు కుండ నాశమైపోయింది అంటాడు నేను చిన్నప్పుడు ఒక కుండ ఇలా పట్టుకొస్తున్నా ఆ కుండ జారిపోయింది జారిపోయి కింద పడి అంతా కూడా చలాచదరైపోయింది కుండ పగిలిపోయి మొక్కలైపోయింది ముక్కలైపోతే ఒక పెద్ద పెద్ద అబ్బాయి అవి చాలా కష్టం అనిపించింది ఎందుకంటే పాపం కుండలో ఏదో పెట్టుకునేది మీరు పాడు చేసేడం అప్పుడేమందంటే రే నువ్వు కుండని నాశం చేసావు అని అన్నా సో కుండని నాశనం చేసావని అన్నారు నిజమే సో అక్కడ నాశమైంది ఏమీ లేదు నిజానికి ఏమిటి నాశమైంది లేదు చేత్తో పట్టుకున్నప్పుడు మట్టే కింద పడ్డప్పుడు మట్టే గ్రావిటేషనల్ పూల్ ప్రకారం కింద పడింది పడింది కాబట్టి ఒక ఇంపాక్ట్ వల్ల పగిలింది దీంట్లో అన్యాచురల్ ఏదీ లేదు ఆ ఈవెంట్ని మీరు నాశము అని పేరు పెట్టారు కాబట్టి నాశం బయట లేదు నాశం ది రెస్పాన్స్ మైండ్ టు ఎన్ ఈవెంట్ ఆ నాశము మనకి మంచిది కాదు అనే ఒక వాల్యూ స్ట్రక్చర్ని మనం పెట్టు కాబట్టి దుఃఖం వచ్చింది ఒకప్పుడు నాశం నుంచి సుఖం కూడా రావచ్చు ఆ వాల్యూ సిస్టమ్ను బట్టి ఈ కొండ పగిలిపోయినప్పుడు ఆవిడ నాశం అని బాధపడ్డారు బాగా ఎందుల ఈవిడి ఇంకో పక్కావిడ ఇంకో ఆవిడ సంతోషించారు కాబట్టి ఈవిడ వాల్యూ సిస్టమ్ను బట్టి దాస్యం వల్ల దుఃఖం కలిగింది ఆవిడ వాల్యూ సిస్టమ్ను బట్టి నాశం వల్ల సుఖం కలిగింది ఇప్పుడు ఒక ఇద్దరు అమ్మగారు గోడకి ఇటు అటు నిలబడి మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటుంటే సడన్గా ఒక అమ్మగారి ముఖంలో మహానందం అలా ఒక్కసారి వికసించిన టైం వెంటనే ఈవి వెనక్కి తిరిగి పరిగెత్తి ఒంటింట్లోకి వెళ్ళింది ఎందుకంటే ఎందుకంటే అక్కడ పాలు పొగ్గిపోతున్నాయి అని అర్థం సో సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఒకళ్ళ ఒకే ఈవెంట్ని ఒకళ్ళు సుఖంగానూ మరొకళ్ళు దుఃఖంగానూ భావన చేస్తారు కాబట్టి సుఖదుఖములన్నవి మానసికములైన స్పందనలు తప్పించి బయట సుఖదుఖాలు లేవు ఇప్పుడు మీ వాస్తు శాస్త్రాన్ని జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు ఎలా రికన్సైల్ చేస్తారో చేయండి యూ డూ ఇట్ యాజ్ ఫర్ ఎస్ ఐఎమ్ కన్సర్డ్ దట్ ఈస్ వాట్ ఐస్ సే బయట సుఖ దుఃఖాలు లేవు బయట బయట సుఖ దుఃఖాలు ఉండడం బయట ఇట్ ఈస్ ఆల్ పర్ఫెక్షన్ ఒక ఆయన నాతోటి అన్నారు కలిగిగా ఉండే అంతా ఆ ధర్మం పెచ్చు పెరిగిపోతుంది మరి ఎందుకు ఎలా అవుతోంది దేవుడు ఎలా ఎందుకు చేస్తున్నాడు నేను అన్నాను దేవుడికి సంబంధించిన మటుకు ఏది పెర్ఫెక్షనే కానీ ఇంపర్ఫెక్షన్ లేదు అసలు సృష్టిలో చూసివాడి దృష్టిలో ఇంపెర్ఫెక్షనే కానీ దేవుడి యొక్క సృష్టిలో ఇంపెర్ఫెక్షన్ లేదు ఎందుకంటే దేవుడి సృష్టిలో ఇంపెర్ఫెక్షన్ ఉన్నట్లయితే అది దేవుణ్ణించి వచ్చిన సృష్టి దేవుని యొక్క దేవత్వానికే భంగకరము there is no imperfection in the creation hitler is an imperfection and i am not how do you know in an overall picture duryodhan's imperfection hitler is another aspect of the same imperfection kabatti ee srushti lo sukha dukha levu sukha dukha mulu kevalam matra sparsha they are the responses of the mind as the sansargans coming to contact with వేరియస్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అది మాత్రాస్పర్శ అధ్యాత్మంలో సుఖదుఖాలు ఉన్నాయి కానీ అధిభూతంలో సుఖదుఖాలు లేవు అధిభూతంలో ఉన్నదంతా పెర్ఫెక్షన్ ఉన్నదంతా సమగ్రత సంపూర్ణత పూర్ణం పూర్ణత్వమే ఉన్నది మరి అధ్యాత్మంలో సుఖదు అధ్యాత్మం అంటే వాడి మనస్సులోనే అభిప్రాయం అధ్యాత్మంలో సుఖదుఖాలు ఎక్కడి నుంచి వచ్చాయి అజ్ఞానం వల్ల వచ్చాయి అయితే మరి ఎలా పోతాయి జ్ఞానం వల్ల పోతాయి సో ఇది ఒక లోతైన విచారం నేను ముందే మనం చేశాను లోకపు తీరుకి దీనికి పోలిక ఉండదని కనుక సో మనము సుఖదుఖముల ఎడల మనకుండే రెస్పాన్సెస్ని కరెక్ట్ చేసుకో కొద్దిగా కరెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ శ్లోకం తర్వాత శ్లోకం ఇదే మీమాంస కొంత కరెక్ట్ చేసుకోగలిగినట్లయితే యు ఆర్ అట్ పీస్ ఇంక సమస్య ఏంటది యు ఆర్ అట్ పీస్ దాన్ని యు ఆర్ ఎట్ పీస్ ఈ ప్రవాహంలో కాల ప్రవాహంలో జీవితం నడుస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు పీస్ యూఆర్ పీస్ పీస్ లేకుండా అశాంతంగా ఉన్నారనుకోండి జరిగేది ఎలాగూ జరగక మానదు ఏది దేన్ని ఎవడో ఆపేది ఎలాగూ లేదు ఓన్లీ థింగ్ ఈజ్ వెదర్ వీఆర్ ఎట్ పీస్ ఆర్ వీఆర్ ఎడ్యుటేటెడ్ అంతే అదే అక్కడే ఛాయిస్ అంతేగాని సూర్యోదయాన్ని మీరు ఆపలేరు సూర్యాస్తమయాన్ని ఆపలేరు దేన్ని మీరు ఆపలేరండి మెయిన్ వాట్ ఎవర్ మ్యాటర్స్ ఇట్ హ్యాపెన్స్ దాన్ని మీరు ఎలాగో ఆపలేరు కాబట్టి మీరు యువ యు హ్యావ్ టు బేట్ పీస్ అంతే చూద్దాము సో ఆ విధంగా మాత్రా స్పర్శ కాబట్టి శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే సుఖదుఖములందు ఉండే అప్సల్యూట్ భావన అంటే సుఖ దుఃఖములు అనేవి బయట అప్సల్యూట్గా బయట ఉంటాయి బయట ఉండే పదార్థాలలో సుఖదుఖర్మం ఉంటుంది సుఖధర్మము దుఃఖ ధర్మమనో లేకపోతే వ్యక్తులలో సుఖ దుఃఖ అనే భావన ఉంటుంది అనే ఆ విధంగా భావ ఆ విధంగా మనం సుఖదుఖములను బయట పెడతాం ఈ సుఖదుఖములను బాహ్యమునందు అధిభూతమునందు ఉంచేటువంటి ఆ మనస్తత్వమే ఆ సుఖ గ్రహాల దాకా నక్షత్రాల దాకా తీసుకెళ్తాం సుఖదుఖాలు బయట ఉన్నాయని ఎప్పుడైతే వీడు అనుకున్నాడో ఆ బయటంటే లోకల్గా చూస్తాడు చుట్టుపక్కల సో ఇంట్లో భార్య పిల్లలు వాళ్ళు నా సుఖదుఖహేతువులు అంటాడు అయితే నైబర్స్ సుఖదు అంటాడు అయితే బడ్జెట్ సుఖదుఖహేతు అంటాడు ఇంకొంచెం దాన్ని స్ట్రెచ్ చేసి గ్రహాలు సుఖదుఖ హేతువులు అంటాడు నక్షత్రాలు సుఖదుఖ హేతువులు అంటాడు బ బట్ బేసికల్గా సుఖదుఖములు దే ఆర్ దే రెస్ దే ఆర్ నాట్ అవుట్ సైడ్ దే ఆర్ నాట్ అవుట్ సైడ్ సుఖదు బయటలో దే ఆర్ రెస్పాన్సెస్ ఆఫ్ ది మైండ్ టువర్డ్స్ డిఫరెంట్ ఈవెంట్స్ దట్ టేక్ ప్లేస్ ఇన్ ది అవుట్ సైడ్ మనస్సు యొక్క రెస్పాన్సెస్ మనస్సు యొక్క రెస్పాన్స్ని ఏది నిర్ధారిస్తుంది ఇప్పుడు ఇందాక నేను మీకు మనం చేశాను ఒకే ఈవెంట్ ఆ ఈవెంట్ని ఒకళ్ళు చూసి సంతోషిస్తున్నారు మరొకళ్ళు చూసి దుఃఖి దుఃఖిస్తున్నారు ఒకే ఈవెంట్ని మరి ఇప్పుడు ఈవెంట్లో సుఖము దుఃఖము అనేది లేదు ఆ మనస్సులో యొక్క రెస్పాన్స్ అలా ఉంది అటువంటిప్పుడు వైది డిఫరెన్స్ ఒకే ఈవెంట్లో ఒకడు సుఖభావనని ఇంకోటి దుఃఖభావాన్ని పొందడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళ ద ద మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ వాళ్ళ మనస్సులలో ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూ మ్యాట్రిక్స్ వాల్యూస్ అన్నీ కలిపి ఒక ఒక సిస్టమ్ని తయారు చేస్తాయి ఆ సిస్టమ్ ఓవరాల్ మ్యాట్రిక్స్ సిస్టమ్ అది దట్ త్రోసప్ ఎ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఆట్ ది ఆపోజిట్ అంచేతనే ఒక శవాన్ని తీసుకుని శ్మశానానికి వెళ్తున్నప్పుడు ఆ శ్ యాత్రలో అందరూ దుఃఖితులై ఉంటారు మొరర్లెస్ మొరర్లెస్ దుఃఖితులై ఉంటారు అందరూ కొద్ది గొప్ప గొప్ప కానీ ఆ శవాన్ని రిసీవ్ చేసుకుని దాన్ని దహనం చేసి ఆ కార్యం చేసేటువంటి ఆ శ్మశానాధికారి హీఈ్ హ్యాపీ ఎందుకంటే సిన్స్ మార్నింగ్ ఒక్క శవం కూడా రాలేదు రెండు అయిపోతుంది మూడు అయిపోతుంది ఇంకో టూ అవర్స్ అయితే బంద్ గోయిట్స్ క్లోజ్ చేసేస్తారు ఆ రోజు వితౌట్ టిప్ హీ హ్యాస్ టు గో హోమ్ ఇంతట్లోకి ఓ శవం కనబడితే లేవండ్రా అని అక్కడ అసిస్టెంట్ని లేవండీ పాటికి ఎందుకంటే వాళ్ళు పొద్దున్న నుంచి ఖాళీగా కూర్చుంటున్నారు టీన్ తాగుతాం ఈ అసిస్టెంట్లు అందరూ ఈ శవ శవ వ్యవహారం చేసేటువంటి అధికారి యొక్క అసిస్టెంట్లందరూ ఒకరు టీలో మీద అవుతూ ఖాతీ ఖాళీగా పడున్నారు సో ఎప్పుడైతే దూరం నుంచి శవం చూసాడో అదే లేవన్ రాని ఉత్సాహపరుస్తాడు వాళ్ళందరూ ఉత్సాహంగా లేచి టాక సర్వీస్ చేసేసి ఎవరో టిప్స్ వాళ్ళు తీసుకుని లేచగతారు అమ్మా అట్లీస్ట్ ఒక్కటైనా వచ్చిందని చెప్పేసి దే ఆర్ చూసి ఇప్పుడు హోటల్ తెరిచి కూర్చున్నారనుకోండి ఒక్కరు లేకపోతే సడన్గా ఒకడు వస్తే అక్కడ సర్వర్స్ అందరూ ఏం చేస్తారు ఉత్సాహంగా వాడికి సర్వ్ చేస్తారు సేమ్ థింగ్ కాబట్టి వాళ్ళ మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ దే ఇట్ ఈస్ లైక్ దాట్ అక్కడ పనిచేస్తే కొద్ది రోజులు మరి ఆ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందో అవగతం అవుతుంది వీళ్ళ మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ ఇంకో రకంగా ఉంటుంది కాబట్టి శీతోష్ణ సుఖదుఖ శీతమోష్ణము కూడా బయట లేవండి శీతోష్ణాలు బయట ఉండవు శీతము ఉష్ణం బయట టెంపరేచర్ ఉంటుంది బయట టెన్ డిగ్రీసు ట్వంటీ డిగ్రీసు థర్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది కానీ బయట ఆయన శీతోష్ణాలు ఉండవు శీతోష్ణాలు ఎక్కడ ఉంటాయంటే చర్మముతోటి బయట నుండే వాతావరణానికి స్పర్శ కలిగినప్పుడు వచ్చే రెస్పాన్స్కి శీతోష్ణాలు ఉంటాయి అంచేతనే ఆయన శీతోష్ణ పెట్టి సుఖదుఖ పెట్టాడు శీతోష్ణ సుఖదుఖ కాబట్టి మానస సరోవరంలో స్నానం చేసి అందరూ ఆనందించారు చిన్న పెద్ద అందరూ కూడా ఆనందించారు మానసరోవరంలో స్నానం చేయటం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ బాత్స్ దట్ ఐ హ్యావ్ ఎవర్ టుక్ ఎవర్ ఎవర్ టేక్ ఎన్ అంత కఠినమైన స్నానం అదే కానీ పోవట్లేదు కానీ అందరూ చిన్న పెద్ద అందరూ చిన్నంటి మీన్ యంగ్ అండ్ మిడిల్ ఏజ్డ్ అండ్ ఓల్డ్ పీపుల్ ఎవ్రీబడి ఆ స్నానాన్ని చేసి సంతోషించారు ఎందుకంటే మనస్సు ఇట్ ఈస్ ది మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ ఆ కల్చరల్ మనం గంగానదిలో స్నానం చేస్తూ ఉంటామండి ఈ అమెరికా నుంచి యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు పడవకటి తీసుకుని ఫోటోలు తీసుకు అలా వెళ్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఆశీర్వాదారు మొహం ఇచ్చా ఇలా ఈ మురికి ఇలా స్నానం చేసేస్తున్నారు మునకలు వేసేస్తున్నారు ఏమిటి వాడికి ఒక హండ్రెడ్ డాలర్స్ ఇచ్చి మునకేమంటే వాడు రిటర్న్ చేసేస్తాడు హండ్రెడ్ డాలర్స్ కానీ మునక వేయడం ఎందుకంటే అంత ఏదైనా స్విమ్మింగ్ పూల్లో ఫ్రెష్ స్విమ్మింగ్ పూల్లో వెళ్ళి మునక వాడు దూకుతాడు కానీ ఈ గంగా నదిలో దుమకమంటే వాడేందుకు దూగుతాడు అప్పుడే వర్షాది పడుతుంటే ఎర్రగింట్లో వాడే అన్నాడు దుమకడు కా ఎందుకంటే వాడి మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ ఈస్ డిఫరెంట్ మన మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ మనకి గంగా స్నానము అంటే అంతకంటే పవిత్రమైన కృత్యం ఇంకా అసలు జన్మలో ఉండదు ఉండబోదు హవ్ హవ్ అంటే మరి అదే మరి మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ అంటే కనుక మీ వాల్యూ స్ట్రక్చర్ని బట్టి శీతోష్ణాలు సుఖదుఖాలు నిర్ధారింపబడతాయి తప్పించి బాహ్యమునందు ఏమీ లేదు బాహ్యమునందు ఉన్నది బ్రహ్మ అండ్ ద బ్రహ్మ ఈజ్ ద సత్ చిత్ అండ్ ఆనంద కాబట్టి సత్ విరుద్ధమైన మరణం ఎక్కడుంది మనస్సులో ఉంది చిత్ విరుద్ధమైన అజ్ఞానము మనస్సులో ఉంది ఆనంద విరుద్ధమైనటువంటి సుఖ దుఃఖాలు ఆనందం ఈజ్ ఇట్ ట్రాన్సెన్స్ బోత్ సుఖ అండ్ దుఃఖ సో అది ఎక్కడ ఉన్నది మనస్సులో ఉన్నది మనం అదేమిటండి బయట లేకుండా మనస్సులో ఎక్కడి నుంచి వచ్చాయి అజ్ఞానం వల్ల వచ్చాయి అయితే ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అదే అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో నువ్వు ఇప్పుడు ప్రయత్నం చేసి తెలుసుకోలేవు కానీ అజ్ఞానాన్ని పోగొట్టే ప్రయత్నం మాత్రం చేయొచ్చు చీకటి ఎప్పుడు వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తారా లేకపోతే దీపం వెలిగించి చీకటిని తరిమి కాబట్టి తెలివైన అజ్ఞానం యొక్క మీమాంస కాదు అజ్ఞాన నివారణ యొక్క మీమాంస అలాగే అది అజ్ఞానం ఎక్కడి నుంచి అనాది అనాది అనిర్వచనీయం అనాది అనిరోచనీయం ఉంటే అదేదో ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది అలా సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఓ పేరు పెట్టే అంతే కాబట్టి ఆ జ్ఞానాన్ని పోగొట్టే ప్రయత్నం సో ఆ అజ్ఞానాన్ని పోగొట్టాలి అంటే ఆత్మజ్ఞానం కలగాలి ఆత్మజ్ఞానము కలగాలి అంటే మనస్సుకి తర్ఫీదినివ్వాలి ఆ తర్ఫీదులో మొట్టమొదటిది ప్రితిక్ష ఎందుకంటే మనస్సుకి తితిక్షకు ఆపోజిట్ సుఖ దుఃఖాలు ఉంటాయి యోయో రెస్పాన్స్ అంటారు సో ఎగురి పడుతూ ఉండడం ఎగురుతూ ఉండడం పడుతూ ఉండడం ఎగురుతూ ఉండడం పడుతూ ఉండడం ఆ రకంగా మనస్సు ఉన్నప్పుడు మీకు ఆత్మస్వరూపం తెలియదు కాబట్టి ఈ యోయో రెస్పాన్స్ని తగ్గించడం కోసం కామ్నెస్ తీసుకురావాలి సో దట్ ఈస్ వాట్ ఈస్ తితిక్ష చూద్దాము శీతం కదాచిత్ సుఖం కదిద్దు తనియతూపం సుఖదుఃఖేన్యచర అతస్భ్యాం పృథక్ీతోష్ణోయ్రహణం శీతోష్ణాలు చెప్పారు కదా ఇంకా మళ్ళీ సుఖ దుఃఖాలు చెప్పడం ఎందుకు శీతము దుఃఖము ఉష్ణము సుఖము ఇస్తుందని మేమే లెక్క వేసుకుంటాము మళ్ళీ శీతోష్ణాలు చెప్పి సుఖ దుఃఖాలు చెప్పడం ఎందుకంటే చూడండి శీతము దుఃఖము ఉష్ణము సుఖము అని వ్యవస్థ లేదు శీతం కదాచిత్ సుఖం కదాచిత్ దుఃఖం ఈ శీతము అంటే చల్లన చల్లదనము ఒకప్పుడు సుఖాన్ని ఒకప్పుడు దుఃఖాన్ని ఇప్పుడు మీరు ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చున్నారనుకోండి వేసవకాలం అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది శీతకాలం దాకా అక్కర్లేదు ఫాల్ అయితే కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది వెరీ స్కిన్ యొక్క రెస్పాన్స్ చాలా విడ్డూరంగా ఉంటుంది చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది శీతకాలం అయితే శీతకాలం అయితే కూర్చోలేరు మీరు లోపల చిత్రం ఏంటంటే లోపల టెంపరేచర్ సేమ్ ఉంటుంది టెంపరేచర్ ఏమి మారదు అదేదో ఎయిర్ కండిషనర్ ఏదో ఉంటుంది అది ఫిఫ్టీన్ డిగ్రీస్కో ట్వంటీ డిగ్రీస్కో తీసుకొస్తుంది ఆ టెంపరేచర్లో ఉంటుంది మీరు వేసవకాలం ఆ లోపలికి వెళ్తే హాయిగా ఉంటుంది శీతకాలం లోపలికి వెళితే చికాకు పుడుతుంది కాబట్టి ఈ శీతము సుఖాన్ని ఇస్తుంది అనే వ్యవస్థ ఏం లేదు శీతం కదాచిత్ సుఖం కదాచిత్ దుఃఖం ఉష్ణం కూడా అంతే తథా ఉష్ణమీ అనియత రూపం సో ఉష్ణము యొక్క లక్షణం కూడా అనియతం కాదు అంటే ఫిక్స్డ్ కాదు కదాచిత్ సుఖం కదాచిత్ దుఃఖం చలికాలంలో పొయ్యి పక్కన కూర్చున్నారనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది రైల్వే రైల్వే బొగ్గించిన డ్రైవర్స్ శీతకాలంలో దే ఆర్ ది హ్యాపీ గైడ్స్ వేసవకాలంలో దే ఆర్ వేరే అన్హ్యాపీ సో అదే ఉష్ణం ఉంటుంది కొత్తగా ఉష్ణం ఏం రాదు ఎంత ఉష్ణమో అంతే ఉష్ణం ఉంటుంది అక్కడ మంట పెడుతూ ఉంటే వచ్చి వేడేదో వస్తుంది అది శీతకాలంలో ఓ రకంగానో వేసవ కాలంలో ఇంకో రకంగానో రాదు మోర్ ఆర్లెస్ సిమిలర్గా ఉంటుంది కానీ మన రెస్పాన్స్ మటుకు మారిపోతూ ఉంటుంది కాబట్టి శీతోష్ణాలు గ్రహించిన తర్వాత సుఖ వేరే గ్రహించాల్సి వస్తుంది ఎందుకంటే శీతోష్ణములు నియతంగా లేవు సుఖ దుఃఖాలు మాత్రం నియతంగా ఉంటున్నాయి రూపే సుఖము సుఖమే దుఃఖము దుఃఖమే సుఖం కూడా ఒకప్పుడు అన్కంఫర్టబుల్గా ఉంటుందని దుఃఖం కూడా ఒకప్పుడు కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు సుఖము సుఖమే దుఃఖము దుఃఖమే కానీ శీతం సుఖమే ఉష్ణం దుఃఖమే అనే వ్యవస్థ లేదు అందుకోసం శీతోష్ణాలని చెప్పి మళ్ళీ సుఖ వేరే చెప్పారు సో యత నవ్యభిచరత అత తాభ్యాం పృథక్ శీతోష్ణోహ్రహణం శీతోష్ణాలకి సుఖదుఖాలకి ద్వంద్వములవి ఆ ద్వంద్వములలో కొంత వ్యభిచారం ఉన్నది శీతోష్ణములలో వ్యభిచారం ఉన్నది శీతము సర్వదా సుఖము అని చెప్పడానికి వీరలేదు ఒకప్పుడు దుఃఖం అవుతుంది అంటే అదే మార్పు దాన్ని వ్యభిచారము అని అంటారు అటువంటి వ్యభిచారము శీతోష్ణములోనే ద్వంద్వమునందు ఉన్నది కానీ సుఖదుఖములోనే ద్వంద్వము నియతరూపంగా ఉంటుంది మనస్సులో సుఖము సుఖము కలిగిందనుకోండి ఇప్పుడు నాకు సుఖం కలిగిందా దుఃఖం కలిగిందా అనే సందేహం మీకేం కలగదు కానీ శీతోష్ణములలో అటువంటి నియతత్వము లేదు అందుకోసం అనియత రూపములైన ఒక ద్వంద్వాన్ని చెప్పి నియత రూపములైన ఇంకో ద్వంద్వాన్ని చెప్తే అక్కడికి సమగ్రంగా ఉంటుందనే అభిప్రాయంతో శీతోష్ణ సుఖ అని చెప్పాను రెండు ద్వంద్వాలు తీసుకున్నారు ఒక ద్వంద్వంతో ఆపేయలేదు బట్ స్టిల్ ద బేసిక్ పాయింట్ రిమైన్స్ సేమ్ మాత్రా స్పర్శాహ శీతోష్ణములు ఎలాగైతే చాలా సైంటిఫిక్ స్టేట్మెంట్ అని నా అభిప్రాయం శీతోష్ణములు ఎలాగైతే ద సెన్స్ రెస్పాన్సెస్ సో సెన్స్ రెస్పాన్సెస్ బయట శీతోష్ణాలు ఉండవు కొంచెం మీరు సూక్ష్మంగా చూడగలిగితే తెలిసిపోతుంది బయట శీతోష్ణాలు ఉండవు బయట టెంపరేచర్ ఉంటుంది టెంపరేచర్ ఈజ్ ఎ డిగ్రీ ఆఫ్ హీట్ సో బయట శీతోష్ణాలు ఉండవు బయట టెంపరేచర్ ఉంటుంది క్యాలరీస్ ఉంటాయి హీట్ ఎనర్జీ ఉంటుంది సో ఎనర్జీ తక్కువ ఎక్కువలు ఉంటాయి తప్పిస్తే శీతోష్ణాలు బయట ఉండవు చలి వేడి అన్నది తాపము అన్నవి దే ఆర్ కేవలము సెన్స్ రెస్పాన్సెస్ అలాగే సుఖ మైండ్ యొక్క రెస్పాన్సెస్ సో సెన్స్ రెస్పాన్స్ సెన్స్ లెవెల్లో శీతోష్ణాలు మీరు ఫీల్ అవుతారు ఇంకొంచెం డీపర్గా మైండ్ లెవెల్లో సుఖదుఖాలు ఫీల్ అవుతారు బోత్ ఆర్ సబ్జెక్టివ్ రెస్పాన్సెస్ కాబట్టి వాటిని ఆబ్జెక్టివ్గా మీరు చూడడం అలవాటు చేసుకోవద్దు దే ఆర్ సబ్జెక్టివ్ అధ్యాత్మంలోకి వాటిని ట్రాన్స్పోర్ట్ చేయాలి అజ్ఞానం చేత ఆబ్జెక్టివ్గా గ్రహింపబడి వాటిని వివేకం చేతను సబ్జెక్టివ్గా అవి సబ్జెక్టివ్ అని తెలుసుకోవాలి అది మొట్టమొదటి స్టేట్మెంట్ మాత్రా స్పర్శాస్తు కౌన్తేజ శీతోష్ణ సుఖ దుఃఖ దాహ అధ్యాత్మ ఇంటర్నలైజ్ ది బిలాంగ్ ఇన్ ది సబ్జెక్టివిటీ ది బిలాంగ్ ఇన్ ది ఈగో ది సబ్జెక్టివ్ అంటే ఈగో ఈగో స్ట్రక్చర్లో ఈగో రెస్పాన్స్ తప్పిస్తే అవి బాహ్యమునందు ఉన్నవి కావు ఇప్పుడు మీరు కరెక్షన్ ఎక్కడ చేయాల్సి ఉంటుంది ఆ మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ దగ్గర కరెక్షన్ చేసుకోవాలి ఇప్పుడు మందు ఎక్కడ వేయాలి రోగం ఎక్కడుందో మందు అక్కడ వేయాలి సో రోగం బయట లేదు రోగం మనస్సులో ఉంది దోషం మనస్సులో ఉంది కాబట్టి మనస్సులో కరక్షన్ చేసుకోవాలి సో అందుకోసమని దాన్ని అధ్యాత్మంలోకి ప్రాజెక్ట్ చేశారు ఆధ్యాత్మంలో ప్రవేశపెట్టారు మద్రాస్పర్శాస్తు కౌన్తేజ శీతోష్ణం సుఖ దుఃఖ అయితే ఇప్పుడు కరక్షన్ ప్రాసెస్ ఆరంభం అవుతుంది కరెక్షన్ అంటే త్రితిక్ష సహనమే కరక్షన్ సో మన వాల్యూ సిస్టమ్ను మనం ఎలా బిల్డప్ చేసి రీ చేయాల్సి ఉంటుంది ఎలా రీఆర్గనైజ్ చేస్తామంటే యో యో రెస్పాన్స్ మానేసి యో యో రెస్పాన్స్ అంటే నాన్ యాక్సెప్టెన్స్ అనమాట దుఃఖం వచ్చిందనుకోండి విఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దాన్ని దుఃఖం వచ్చినప్పుడు మన సిస్టమ్ అలా ఉంటుంది ఈ దుఃఖం నాకు రావడానికి వీలు లేదు ఈ దుఃఖాన్ని నేను ఒప్పుకోను అని ఒప్పుకోవడానికి వీడు సిద్ధంగా ఉండడు ఆ స్థితిని కరెక్ట్ చేయాలి ఇప్పుడు కొడుకు చెప్పిన మాట వినలేదనుకోండి ఇంకా అక్కడి నుంచి గెంతులు వేసేసి నువ్వు ఇంట్లో నుంచి ఏడుపో నిన్ను నేను కన్ననాడే పొరపాటు చేశానంటో ఇలాగే ఎదురదో పెద్ద పెద్ద కబుర్లు చెప్పి కేకలు వేశారనుకోండి అది దట్ మీన్స్ అంత ప్రెషర్ బిల్డప్ అయింది లోపల ఈ ప్రెషర్ ఎక్కడి నుంచి బిల్డప్ అయిందంటే బికాస్ ఈ ఇస్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ సంథింగ్ అదర్ దాన్ వాట్ హీ ఎక్స్పెక్టెడ్ వాడికి ఏవో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం తప్పు సో ఎక్స్పెక్టేషన్స్ బాగా బిల్డప్ చేసి పెట్టుకుంటారు పెట్టుకుంటే అవతల వాళ్ళు ఆ ఎక్స్పెక్టే దే డు నాట్ లివ్ అప్ టు దోస్ ఎక్స్పెక్టేషన్స్ కొడుకు నేను పెంచి పెద్ద చేశాను అని వీడు పాతికేళ్ళ సంస్కారం పెట్టు కూర్చుంటాడు ఏదో చదివించాం అయిపోయింది మర్చిపోతే అది వదిలిపోతుంది అలా ఉండడు నేనే చదివించాను నేనే పెద్ద చేశాను అని అలాగంటే రెస్పాన్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాడు వాడు వాడేదో వాడి హడావిలో వాడు ఉంటాడు కొడుకు అనేవాడు ఉన్నాడంటే హీయాస్ ఈజ్ ఓన్ లైఫ్ వాడు అప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాడు కదా లైఫ్ వాడు ఈ మనకంటే వీడు పాత కానీ వాడికి అప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుంది అండ్ న్యూ partner వెరీ అట్రాక్టివ్ పార్ట్నర్ ఆల్సో హ్యాస్ కమింగ్ టు లైఫ్ వాడు ఆ ధోరణిలో పడి ముందుకు పోతుంటే వాడు మన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా వాడు ఉండడు దాంతో ఇక్కడ వీడు యాక్సెప్ట్ చేయలేడు చేంజ్ సిచ్యువేషన్ వీడు ఈ ఫెయిల్స్ టు యాక్సెప్ట్ ద ట్రే ఫెయి ద్రే ఫెయిల్యూర్ టు యాక్సెప్ట్ అది ఒక పెద్ద ప్రెషర్ కింద డెవలప్ అవుతుంది ఆ ప్రెషరే కోపంగా బయటకు వస్తుంది ఆ కోపం పెరిగి పెరిగి పెరిగి ఒక ఎక్స్ప్లోషన్ వచ్చేస్తూ ఉంటుంది ప్రతివాడు కూడా ఒక వాల్కనోలాగా వాల్కనోలాగా ఉంటాడు ప్రతి మనిషి కూడా ఒక వాల్కనోయే జస్ట్ వెయిటింగ్ టు ఎక్స్ప్లోర్డ్ అలా అలా ఉంటారు ఎందుకంటే ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది కాబట్టి ఆ మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ని మనం రీఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే మన మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్లోకి తిత్క్షణి అనే అమృతాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది యూ హు ఇంజెక్ట్ ది ది మన్నా ఆఫ్ తితిక్ష తితిక్ష అంటే ఎన్జ్యూరెన్స్ ఫర్బెరెన్స్ దాన్ని ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టాలంటే వివేకంతో ప్రవేశపెట్టాలి తితిక్ష రెండు రకాలు ఎలాగంటే ఎన్ఫోర్స్డ్ తితిక్ష ఏదేమైనా సరే నేను సహిస్తాను నేను మాట్లాడను నేను ప్రతిజ్ఞ చేశాను దేవుడి దగ్గర సో భార్య చెప్తుంది భర్తతోటి రాత్రి చెప్తుంది మీరు అబ్బాయితో అలా దెబ్బలాడకండి ప్రతిదానికి కలగజేసుకోకండి వాడును వాడి భార్య ఏదో వాళ్ళు వాళ్ళు ఏదో కలక్ష వాళ్ళు వాళ్ళు ఏదో చేసుకుంటారు మీరు ప్రతి దాంట్లో కలగజేసుకుని అలా కోపడుతూ ఉంటారు మా పద్ధతి కాదు అని ఎందుకంటే ఆవిడలో సహనం ఉంటుంది వీడిలో లేని సహనం ఆమెలో ఉంటుంది అందుకోసం రాత్రిపూట జగ దగ్గరికి చేరి వీడి మనస్సు ప్రశాంతంగా ఉన్న కూడా మీరు పూజ చేసేప్పుడు దేవుని దగ్గర ఒట్టు పెట్టుకోండి ఏమైనా సరే కొడుకు కోడల విషయంలో నేను కలగజేసుకోను నేను జపమే చేసుకుంటూ కూర్చుంటాను అది నేను ఒట్టు పెట్టుకోండి అని చెప్తుంది ఆవిడ చెప్తే వీడు పొద్దున్న పొద్దులు లేవగాలే గుర్తు చేస్తుంది ఒట్టు పెట్టుకున్నారా అని ఎందుకంటే రోజు ఇదో పెద్దగా బాగోవుతాం ఇది రోజు దెబ్బలాటే కాబట్టి ఆవిడ గుర్తు చేస్తుంది గుర్తు చేస్తే వీడు ఒట్టు పెట్టుకుంటాడు ఇంక వాటి నుంచి నీకు అలాగ చేసుకోను అని ఒట్టు పెట్టుకుంటాడు అంచేతడుకు అలా వెళుతున్నాను అనుకోండి వీడు ఇలాగ కూర్చుంటాడు అంటే ఒట్టు పెట్టుకున్నాడు అనమాట వాడు గ్రహిస్తాడు వాళ్ళ మంచిదే నేర్చుకుంటున్నాడని సంతోషిస్తాను సో అది ఎన్ఫోర్స్డ్ త్రితిక్ష అది అది గీతలో చెప్పరు ఎందుకంటే అటువంటి ఎన్ఫోర్స్డ్ త్రితిక్ష బలవంతంగా తెచ్చిపెట్టుకున్న సహనము అది దట్ బికమ్స్ ఎ ప్రాబ్లం మంచిది ఇట్ ఈస్ ఎ గుడ్ స్టెప్ ఇన్ ది రైట్ డైరెక్షన్ కానీ వివేకపూర్వకమైన త్రితిక్ష ఇక్కడ చెప్పారు భగవద్గీతలో ఎన్ఫోర్స్డ్ ఏది చెప్పరు వైరాగ్యం కూడా వివేకపూర్వకమైన వైరాగ్యాన్ని బోధిస్తారే కానీ ఎన్ఫోర్స్డ్ వైరాగ్యం మీరు చూస్తూ ఉంటారు ఎన్ఫోర్స్డ్ సత్యనారాయణ వర్తం చేసుకున్న రోజున నేను బ్రేక్ఫాస్ట్ చెయ్యను ఎన్ఫోర్స్డ్ వైరాగ్యం ఏకాదశి నాడు ఒక్క పోటే భోన్ చేస్తాను ఎన్ఫోర్స్ చేసుకుంటాడు తర్వాత సహజం అయిపోవాలి ఇట్ షుడ్ బికమ్ స్పాంటేనియస్ అస్తా ఎంతకాలం అలా ఫోర్స్ చేసి పెడతారు ఎనీవే వాటెవర్ సో ఇప్పుడు వివేకం చేత తితిక్షణ వివేకపూర్వకంగా లోపల ప్రవేశపెడుతున్నారు సో ఈ సుఖదుఖాలు ఉన్నాయే శీతోష్ణాల గురించి ఇంక చింత చేయకండి శీతోష్ణాల వరకు ఏదో దానికి ఏదో పర్పస్ ఉంది చెప్పారు సుఖ శీతోష్ణములు దే ఆర్ సెన్స్ డీప్ వేరే సుఖ దుఃఖములు దే ఆర్ మైండ్ డీప్ సో అధ్యాత్మంలోనే లెవెల్స్ డిఫరెన్స్ ఉంది సో అందుకోసము సూచనగా శ్రీకృష్ణుడు చెప్పాడు బట్ అదర్వైజ్ సుఖ మనం ఇక్కడ మనం వీవిల్ పరిశు ఎందుకంటే తర్వాత శ్లోకంలో కూడా సమసు సమదుఃఖ సుఖం ఇంకా శీతోష్ణాలను పక్కన పెట్టి సుఖదుఖాల దగ్గర మనం విశ్లేషణని ఫిక్స్ చేస్తాము కనుక ఈ సుఖ దుఃఖాలున్నాయి ఇవి ఆగమాపాయన అసత్యాన్ని గుర్తిస్తే సహనం నేర్చుకోవడం ఆరంభమవుతుంది సో ఓ మహాత్ముడు ఏం చేసాడంటే ఓ బోర్డు హోట రాసి పెట్టుకున్నాడు ఎదురుకుండా ఎదురుకుండా కనపడేట్లా ఎప్పుడు కూడా కంటికి కనపడేట్లా మనం ఏది పెట్టుకుంటాం మనకి ప్రియమైంది పెట్టుకుంటాం సో ఇప్పుడు ప్రియుడు ఉన్నాడు కొన్ని ప్రియురాలు ఫోటో పెట్టుకుంటాడు కంటే కనపడిగా కొంతమంది ఏం చేస్తారంటే తను తన భార్య పిల్లలు కొడుకు కూతురు వాటెవర్ సో నలుగురు కలిసి గ్రూప్ ఫోటో ఒకటి తీసుకుంటారు ఆ గ్రూప్ ఫోటో పెట్టుకుంటారు అదంతా తెలివైన పని నాకు తెలీదు సంసారాసక్తి పెరుగుతుంది ఏమో నాకు కొంచెం భయం అనిపిస్తూ అది మరి వన్ హ్యాస్ టు వర్క్అవుట్ సో తప్పుఅప్పులు ప్రసక్తి కాదు సో హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్ అనేది చూసుకోవాలి తర్వాత కొంచెం మీరు అమెరికా వెళ్ళినట్లయితే ఈ పిచ్చి ఇంకొక అడుగు ముందుంటుంది ఆ గ్రూప్ ఫోటోలో కొడుకు కూతురు ఎలా నిలబడి ఉంటారు భార్యాభర్త కౌగలించుకుని ఉంటారు అది అది పెట్టుకుంటారు అది ఎవరైనా మహాత్ములు వస్తే చూడడానికి ఎంత సిగ్గుగా ఉంటుంది ఎంత ఇబ్బంది పడిపోతారు సో అలాగా అలా చూడబోయే గబన్ తలకాయ తిప్పుకోవాల్సి వస్తుంది చాలా సెన్సిటివ్గా ఉంటారు మహాత్ములు కానీ అమెరికాలో వాళ్ళు సెన్సిటివిటీ వాళ్ళు వాళ్ళు ది డోంట్ హ్యావ్ ఎనీ సెన్సిటివిటీ అంత ఇన్సెన్సిటివ్ సొసైటీ నేను ఎక్కడ రోలేదు సో ఏం వాల్యూస్ మనం నాకు అర్థం కాదు ఎనీవే సో మనకి ప్రియమైనది ఎదురకుండా పెట్టుకుంటాం అంచేతనే ప్రియమైనది ఏదో శ్రీకృష్ణుడి బొమ్మ ఏదో ఒకటి చూస్ చేసుకుని శ్రీకృష్ణుడి బొమ్మ విఘ్నేశ్వరుడు బొమ్మ ఏదో ఇష్టదైవం అది కొంచెం కనపడి పెట్టుకుంటే దానివల్ల ఏమవుతుందంటే మనస్సు ఈశ్వరాకారం తొందర తొందరగా అవుతూ ఉంటుంది సాధకులు రకంగా చేస్తారు సో మహాత్ముడు ఏం చేసాడంటే ఓ వాక్యం రాసిపెట్టుకున్నాడు ఆయన ఏమన్నా రాశాడంటే ఈవెన్ దిస్ విల్ నాట్ స్టే అని రాసిపెట్టాడు అదే రాసింది మా చిన్నప్పుడు మేము చూసి కోమట అదే వెచ్చాలవి అమ్మే కొట్టు చూడండి ఆ కొట్టుకి అరువు రేవు అరువు రేపు అది అరువు ఉండేది బోర్డు నిజంగా ఒక ఇలుప ఒక ఐరన్ షీట్ మీద నల్లటి ఐరన్ షీట్ మీద సుధముఖతో రాసి సో ఆ రొక్కము ఈరోజు అరువు రేపు ఆ రొక్కమని కూడా ఉండేది కాదు అరువు రేపు అని సో మీరు ఇవాళ వెళ్ళారనుకోండి అరువు ఇచ్చేవారు పాపం కానీ ఈ బోర్డు బోర్డు చూపించేవారు అరువు పంతులు గారు అరువు పంతు గారు డబ్బులు తెచ్చారంటే లేదు తర్వాత మీ లో రాస్తున్నాము